చీచీ వివేకమా చిత్తపు వికారమా ఏచి హరిగొలువక హీనుడాయీడు పతికేనంటా పోయి పైడి పుచ్చుక తన పతి అవసరముల ప్రాణమిచ్చీని బతుకందులోననేది పసిడి ఎక్కడ నుండు గతిహరిగొలువక కట్టువని జీవుడు దొడ్డవాడనయ్యేనని దొరలగొలిచి వారి కడ్డము నిడుపు మొక్కునతిదీనుడనై దొడ్డతనమీది అందుతొరయాడున్నవాడు ఒడ్డి హరిగొలువక ఓడుపడేజీడు చావనేల నోవనేలా సారె కిందుపడనేలా ఈవల శ్రీవెంకటేశుడింటనున్నాడు దేవుడాతడే నేడు తెలిసి కొలిచేగాని ఆవింసకిన్నాళ్లదాకా భ్రమపడే <Bhrama> జీవుడు <-pali -jee -buru>